లు అట్లాగే దేవుని చెప్పుకుంటున్నాము ఎందుకంటే దేవుడి అవకాశం ఇచ్చినందుకు కాబట్టి మనం మీటింగ్ స్టార్ట్ చేసుకుందాం మీటింగ్ లో మొత్తంలో దేవునికి మేము కలుగుని కాక మన మధ్యలో సుజాత ప్రార్థన ఇస్తుంది అంత మంచిగా పాట పాడతాడు ఆయన ఏసు క్రీస్తు నామంలో అందరికీ శుభంలు తెలియజేస్తున్నాను ప్రభు నాకు ఇచ్చినటువంటి అవకాశం కొరకే ఆయనకు వందనాలు చెల్లిస్తున్నాను ఈ ఆన్లైన్ సర్వీస్ లో మనము ప్రార్థన పూర్వకంగా ప్రభుని మహిమ పరుస్తూ ఆయనను స్థతిస్తూ ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం మహాఘనుడవు పరిశుద్ధుడవు సర్వోన్నతుడవు సర్వశక్తి గల దేవుడవు జీవం గల తండ్రి జీవాధిపతివైన ఏసయ్య నీ పరిశుద్ధ నామం వందనాలు వందనాలు స్థుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభ ఘనమైన కార్యములు చేయవాడవు ప్రభన తండ్రి ప్రతి ఒక్క బిడని తండ్రి నీ యొక్క దూతల కాపుదలతో భద్రపరుస్తున్న దేవుడో ప్రభ నీకు హస్తంతో ముట్టి స్వస్థపరుస్తున్న దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఏసయ్య నా తండ్రి ప్రభ మమ్మల్ని ప్రభ పోషిస్తున్న దేవుడో ప్రభ మమ్మల్ని రక్షించిన దేవుడో నా తండ్రి మమ్మల్ని ఈ విధంగా నడిపిస్తున్న దేవుడో ప్రభ ఈ సాయంత్రకాలం మందు అందరం తండ్రి నీకు పాద సన్నిధిలో చేరి ఏసయ్యా నేను స్తుతించటకు ప్రభ పాటల పాటలతో వాక్యం ద్వారా నండి నేను మహిమ పరచటకు ప్రభా మమ్మల్ని ఈ విధంగా మీరు కూడు కూడబెట్టినందుకు మీకు వదనాలు చెల్లిస్తున్నాం నతండి ప్రతి ఒక్కరిని సమకూర్చిన దేవుడు నీకు వదనాలు రానయిన బిడ్డలు కొరకై మీకు వదనాలు చెల్లిస్తున్నాం నతండి మహిమలో నివసించు మా మా మధ్యలోకి మీరు దిగిరండి ప్రభ నీకు పరిశుద్ధాత్మ వాక్యము మాకు దయచేయండి నాయన హృదయంలో తెప్పరిలా చేయండి ప్రతి ఒక్క బిడ్డను సరి చేయండి మాలో ఉన్న కొట్టివేయండి ప్రభ మేము సంపూర్ణతలోనికి అనుదినము నడుచుటకు ప్రభాకృపను అనుగ్రహించండి ప్రభ మా స్వంతంగా అయితే మేము ఏమి చేయలేం అయినా పరిశుద్ధాత్మ నడిపింపు లేకుండా ప్రభ మేము ఏది చేసిన అది నిష్ఫలం ప్రభా తండ్రి పరిశుద్ధ ఆత్మ సహాయం మాకు దయచేయండి ప్రతి ఒక్క బిడన్ ప్రభాని యొక్క అభిషేకించండి అగ్ని చేత భద్రపరచండి ఎస్సు ప్రభాని గొప్ప కార్యం కొరకై వందనాలు రానయున్న బిడ్డలందరినీ బట్టి కూడా మీకు వందనాలు తెలుస్తున్నాం అనేకులు ప్రభ నతని ఆన్లైన్ వాక్యం విని బలపరుటకు ప్రభ అతని మీరు ప్రతి ఒక్క దినమున్నతిని ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడుతున్నారు మీరు మా వారి చేత మాతో మాట్లాడిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం మీ మాటలు మేము వినటకు ప్రభ మమ్మల్ని సిద్ధపరిచిన దేవుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభుత్వ అయోగ్యతలు బలహీతలు కొట్టివేసి ప్రతి ఒక్క బిడ్డను సిద్ధపరచండి ఇక సాయంత్ర కాలపు దీవెనలు ప్రతి ఒక్కరికి దయచేయండి వాక్యం చెప్పిన బిడ్డను ప్రభా మీ యొక్క సులువ చాట్న మరుగుపరుచుకొనండి నీ నోటి బూరగా వాడుకొని మనం ప్రార్థిస్తున్నాం నా తను నీ వాకులు మాకు తెలియచి మనం ప్రార్థిస్తున్నా వాక్యపు మర్మంలో మాతో మాట్లాడండి ప్రభ నా తండ్రి ఇంత మటుకు ప్రభ మా పట్ల మీరు చేసిన ప్రతి మేలు కొరక మీకి వందనాలు చెల్లిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావంలు మీక పరిశుద్ధ నామంనికి చెల్లిస్తూ ఏసయ శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమ్మెన్ ప్రైజ్ లాడ్ బ్రదర్ యూస్ ప్రైజ్ లాడ్ మన పాట పాడుతుంది అందరికీ ప్రైజ్ లాడ్ పాట పాడుకొని దేవుని మయం పరుచుకుందాము మగగనుడు మహోనతుడు సర్వశక్తుడు ఏసు సర్వోన్నతుడు మగగనుడు మహోనతుడు సర్వశక్తుడు ఏసు సర్వోన్నతుడు ఏ నీకు ఆశ్రయమో ఆయన నీకు కోటయగును ఏ నీకు ఆశ్రయము Ayana ni Kukotayagunum Devuda ni nivu namukonumum Devuda ni nivu namukonumum Ayana ni dalho visramimppumum Ayana ni dalho visramimppumum Magaganudu Mahonatudu సర్వశక్తుడు ఎసు సర్వోన్నతుడు సర్వశక్తుడు ఎసు సర్వోన్నతుడు వెటగాని ఊరి నుండి విడిపించును వినాశనం రాకుండా నిన్ను కాయును టగాని ఊరి నుండి విడిపించును వినాశనం రాకుండా నిన్ను కాయును తన రెక్కలతో నిన్ను కప్పును తన రెక్కలతో నిన్ను కప్పును కేడము మోయోచు నిన్ను కాయును కేడము నిన్ను కాయును మగగనుడు మహోన్నతుడు సర్వశక్తుడు యసు సర్వోన్నతుడు సర్వశక్తుడు యసు సర్వోన్నతుడు మగగనుడు మహోన్నతుడు వెయ్యి మందిని ప్రక్కపడి ఉండగా పదివేలు కుడి పక్క కూలి పడగా వెయ్యి మందిని ప్రక్క పడి ఉండగా పది మంది కుడి పక్కలిపడగా అపాయం నీకు సంభవింపదు అపాయం నీకు సంభవింపదు ఆ ప్రభువే నీ ప్రక్క నిలుచును ఆ ప్రభువే నీ ప్రక్క నిలుచును మగగనుడు మోనతుడు సర్వశక్తుడు ఏసు సర్వోన్నతుడు సర్వశక్తుడు ఏసు సర్వోన్నతుడు నీదు పాదములకు రాయి తగలదు దూతలు చేతులతో ఎత్తు కొందరు నీదు పాదముళ్లకు రాయి తగలదు దూతలు చేతులతో ఎత్తుకొందరు ఏసునామ మేరిగి నీవు నిలువుమో ఏసునామ మేరిగి నీవు నిలువుమో ఏసే నీకు గణత నిచ్చును ఏసే నీకు గణతనిచ్చును మగగనుడు మహోనతుడు సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు మగ గణుడు మహోన్నతుడు సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు థ్యాంక్ యూ బ్రదర్ క్రైస్తుల అనుజన ప్రైజ్లో ప్రైజ్ లో మీరు వాక్యం అందించండి సోం ఇష్ట ప్రభా అబ్రహ్మ సాకుల దీవా ఈ దినం అంతా సహాయం చేశారు కాశీ కాపాడి నా దీవానికి ప్రభా నా ప్రభాన్ని ప్రభా మీరు అక్కడ ఉంది ప్రభా మేము సిద్ధపడాలా నా దీవానికి ఇతరులకు సిద్ధపడాలా గొప్ప జనం సిద్ధపడేలా ప్రసిద్ధాత్మలు చెప్పి చేయండి నా దీవానికి మీరు మాట్లా మాట్లాడండి మా సబ్బుద్ధి తొలగించి బుద్ధి జ్ఞానం సరస్వత మీ దగ్గర ఉంది నాదివా నాతో మాట్లాడి అందరితో మాట్లాడి ఈయనగల చెంచగల మనసు దచ్చని కీసుకెళ్లి మనసు దాచేసి ప్రస్తుతాత్మను సహాయం చేసి సైతాన్ని కాల్చి దురాత్మను కాల్చేసి నా దివానికి అక్కడ బాగు సమీపి ఎక్కడ చూసే ప్రభాపతి ఒక లేఖను నెరవేరుతుంది కనుక ఎక్కడ చూసే అల్లడి ప్రభా కమ్మి ఉన్నది వేసు ప్రభా ఎక్కడ చీకటి కమ్మి ఉన్నది కనుక నా దివాణి శోతం ఈ వెలుగైన వాక్యం ప్రకటించానికి సహాయం మనీస్తున్నాం కొన్ని దినాల నుంచి మనం ఇంత ముందు మోసేకరిని చూసినాం మనం మోసేకరంలో శివన్ పర్వతంలో మోసే చట్టాలేమో భూమి మీద ఉన్నారు మనం చూసినాం ఇంతకుముందు లేక మనం వాక్యం మనం మోసేకడు అక్కడ పర్వతంలోనో శివన్ పర్వతం కానీ మోసే కింద ఉంది ఏం చేస్తున్నాడు వాళ్ళు ఓపిక పడకుండా స్నానం మాకు దేవుడు కావాలని తన చేతిని నిర్మిసి ఉల్లాసించారు దేవుడేమన్నాడు నా ప్రజలు చెడిపోయింది ఎవరు విగ్రహంలో పూజిస్తారో వాళ్ళంతా బోతి భౌతిగా అని వాక్యం తెలుస్తుంది ఆయన ఆత్మస్వరూపకరంగా ఆయన ఆత్మతో ఆరాధించారా అని క్రైస్త సంఘం ఏంది రెండు తరం కలిగి ఉంది జీవితంగా ఎలియా చెప్తారు కదా ఎన్న నెండు రెండు తరం కలిగి ఉంటారో యహోవా జీవం కలిగే నా దగ్గర ఉండండి కానీ ఎట్లా ఏ విగ్రహాన్ని గుర్తుపట్టాలంటే పరిశుతాత్మ దేవుడు గుర్తుపడతాడు వాక్యం దానం గుర్తుపట్టగలం లేకుంటే మనం గుడ్డిగా ఉండి నమ్మి వెళ్ళిపోతూనే ఉంటాం ఏదా విధిగా నమ్మిపోతాం కనుక ఏది ఉన్నది ఆయన ఆత్మ చేసా పరిశుతాత్మ చేసా మన ఆవేశం రాయబడి కనుక ఇక్కడ మోసే చెప్తాడు చూద్దాం మనం మళ్ళా నిర్మాకాండం నిర్మాకాండం ఇక్కడ చూస్తాం మనం నాలుగో దాంట్ పదవచ్చం చూద్దాం అప్పుడు మోసే అప్పుడు మోసే ప్రభు ప్రభు ఇంతకు మును పైన ముందు పైన నీవు నీ దాసునితో మాట్లాడినప్పుడు నుండి చూడండి హలో ఇక్కడ చూస్తే ఆ దేవాజీ దేవుడు పరశుర దేవుడు అలా తన ఇజ్రాయెల్ ప్రజల కొంత భూలోకంలో దిగి వచ్చినట ఎవరితో మోషతో మాట్లాడి ఆయనకు ఏముంది ఆ ఇజ్రాయల్ పొలం మొర పెట్టిండ్రు ఆ మొరయిన తర్వాత మోస దగ్గర వచ్చి మాట్లాడుతున్నాడు మోసేపును దేవునితో మాట్లాడుతూ ప్రభు ఇంతముందు దాస్తుని మాట్లాడినప్పుడు ఇంకేమంటాడు అప్పటి నుండి ఆయనను నేను మాట నేర్పరిని కాను అలా నా మాట నేర్పని కాను అంటే మోస ఏం చేస్తున్నాం తప్పించుకుంటాడు నా మాట నేర్పని కాను అంటే ప్రమాణకు సరిగ్గా మాట రాదు నేర్పణి కాదు అని చెప్తున్నాడు అక్కడ అక్కడ ఏమంటున్నావు మాట నేర్పణ కాను అంటే మనం దేవునిపై చెప్పగలమా ఇట్లా సమస్య ఎదిగిన వాళ్ళ సమస్య ఆయన కూడా కలిగింది కనుక మోసకు చెప్తున్నా మోష మీద ఒక ఆశ కలిగి ఉన్నాడు ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు చూస్తే మన నాట మాట నేర్పణ్యని కాను ఏం చెప్తున్నావు తన ప్రభు అనే యువత స్రవిస్తున్నాడు అయితే ఏమంటారు అక్కడ మనం నేను నోటి మాంద్యము నోటి మాంద్యం నోటి మాధ్యమను విజయం అయితే ఇక్కడ చూస్తే నోటి మాంద్యము నాలుగవ మాద్యంగా నాలుగవి స్వస్థంగా నాకు రాదు చేస్తా ప్రభా అక్కడ చూస్తే ప్రభా నాకు రాదు అని చెప్తున్నాడు ఎందుకంటే ఈ మోష ఏం చేసినాడు ఐ గుర్తుంచి పర పరిగెత్తి వచ్చినాడు పరిగెత్తి వచ్చినగా తెలుసుంది లేఖ భాగంలో అయితే మోషకు చూసి చెప్తున్నాడు దేవుడు దిగి వచ్చి మళ్ళా మోసతో మాట్లాడుతున్నాం మోసకు ఏం ఉత్తరం ఇస్తున్నాడు కదా ప్రభు చూసా మనం యహోవా మానవునకు నోరించిన వాడు ఎవడు అలా ఇక్కడ చూసాం మానవకు నోరిచ్చిన వాడు ఎవడు ఈ లోకంలో మానవులకు నోరిచ్చిన వాడు ఎవడు అని ప్రభు మన మోస శ్రవిస్తున్నాడు ఈ మానవుడుకు అంటే ఈ లోకమునో మానవుడు నోరిచ్చిన వాడు ఎవడు అని చెప్తున్నాడు అయితే ఇక్కడ మోసే తప్పిస్తున్నాడు మోసకు ఉత్తరం దేవుడు ఈ మానవుడు నోరుచ్చిన వాడు ఎవడు ఇంకేమంటాడు నే కానీ ఈ లోకంలో మూగమని ఏం మూగవాని పుట్టిన కానీ ఆయన వల్లనే కలుగుతుంది అలా ఇక్కడ చూస్తే మూగమని కాని కానీ చౌటివానినే కానీ చౌటి వని కానీ దృష్టి గల వానినే కానీ దృష్టి ఇచ్చిన వాడిని కాని దుడ్డివానినే కానీ గుడ్డి పుట్టించిన వాడు ఎవడు యుహోవనైనా కదా యోహో కదా కాబట్టి ఎలుము తోడయండి నీ నోటికి తోడు నీ ఏం పలికి ఉన్నది అని చెప్పాను అనలుగా ఏ సుప్రభు మన నోటి ఉంటేనే మనం ఇది ఈ ప్రవచన వాక్యం మనం దేవుడే మాట్లాడతాం అనలుగా నిలబడేది కాదు మీరు ఏం చెప్పాలా నిలబడదు ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాం అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనం నుండి ఏం చేస్తుందో తన చిత్తాన్ని నెరవేర్చుకుంటాడు అయితే ఇక్కడ చూస్తే ఒకసారి ఒకసారి ఇక్కడ పక్క మీటింగ్ పెట్టినాం మేము మింత్రిలో పని చేస్తాడు ఆయన మింత్రలో పని చేస్తున్న వాళ్ళ బాబు జరా మత్తి నాణ్యం ఏముంది నాలుకే బాబుకు భార్య భర్తలు ఏం చేస్తున్నాం అక్కడ వేరే చర్చకుపోతారు వాళ్ళు పక్క వాళ్ళు చెప్పిన మీటింగ్ పెడతాను ప్రే చేసేటప్పుడు దేవుని ఈ వాక్యం నాకు చూపిస్తుంది అక్కడ చెప్పిన వాళ్ళకి తెలియదు మా పిల్లగాడు ఇట్లా పుట్టినాడు మా దీస్ం ఇదే ఉన్నది మా ఇద్దే దీనికోసం పుట్టినట్టు ఇదే ఉన్నదని వాళ్ళు చచ్చకుపోతున్నారు కానీ వాక్యం గెలించేసింది అప్పుడు పడినప్పుడు వాళ్ళ ఎక్కడనే ఆలోచన దుఃఖం వెళ్ళిపోయింది ఇది దేవుణల కలిగింది మీరు ఎందుకు సంతోషించారా అని చెప్పిన అయితే ఇక్కడ చూస్తే యేసు ప్రభు ఇక్కడ మన యుహవ దేవుడు ఇక్కడ ఒక ఆలోచన కలిగి ఉంది కనుక ఏమైనా ఎల్లుము అంటాడు మనం వెళ్ళారా వెళ్ళి ఏం చేయాలా ప్రజల నుంచి ఈ లోకం అనే భాష నుంచి ప్రజలని మనం వెళ్ళియాలా అందుకోసం మనకు పిలిచినాడు యేసు ప్రభు అలా అయితే ఏం ఇక్కడ విషయం ఏషియా గంధంలో చూద్దాం మనం ఏషియా గంధం ఇక్కడ ఏమంటారు ఏషియాతో దేవుడు మాట్లాడుతున్న ఏషియా ఫార్టీ ఫైవ్ నైన్ సెవెన్ సెవెన్ లో చూద్దాం మనం ఫార్టీ నేను వెలుగును సృజించిన వాడను ఇక్కడ ఏషియాతో దేవుడు మాట్లాడుతున్నా అక్కడ మోసియాతో మాట్లాడు ఇక్కడ ఏషియాతో మాట్లాడు నేను వెలుగు సృష్టించిన వాడు నేను అంధకారం ను కలుగజేయు వాడను నేను సమాధానకర్తను సమాధానకర్తను ఈడును కలుగజేయు నేనే నేనే ఏమంటాడు వెలుగు సూచించిన వాళ్ళను సమాధానం కడుతున్న వాడు వెలుగు ఉంటే సమాధానం అయితే ఇంకేమంటాడు కీడు కలిగించిన నేనే ఇంకేమంటాడు ఇక్కడ యహోమాను నేనే వీటి వీటిని అన్నిటిని కలుగు చేయవాడు అలా నేను ఈ అన్ని నేనే అని చెప్తున్నాను అసలు ఈ లోకంలో ఏంది జరిగింది ఆజ్ఞ లేకుండా ఏం జరిగేది ఈ లోకంలో ఏది జరిగింది కన్నా ఆజ్ఞ చేయ కానీ దూరేస్తామంటే కలిశ్వర సృంగంలో కొంచెం గుర్తుపట్టలేకపోతుంది కానీ దావిది గుర్చుబెట్టినాడు దావి తీర్థన వన్ ఫిఫ్టీ వన్ చూసాం మనం ఇక్కడ చూసాం ఫస్ట్ నుంచి మాకు కాదు దావి తెలుసు దావిద్ ఇక్కడ దావి దేవుని చెత ఏర్పరిచిన వ్యక్తి కనుక ఇక్కడ దావిదును మాకు కాదు దేవా మాకు కాదు దేవాసత్యములను బట్టి ఇక్కడ ఉంటూ దావి ఉండడం నీ కృపానుసత్వం బట్టి నీ నామమ్మకే మహిమ కలుగునుగాక హయమంటు నువ్వు క్రిపగల దేవుడు సత్యంగుల దేవుడు నీకే మహిమ కలుగును కాక ఇంకేమంటుడు వారి దేవుడు ఏడియాని వాణి దేవుడిని అన్ని జను ఎందుకు చెప్పుకుందరు ఎందుకు చెప్పుకుందరు అయితే చూస్తాం ఇక్కడ చూస్తే మా దేవుడు ఆకాశం అందున్నాడు హలో ఇక్కడ మా దేవుడు ఆకాశం మీద ఉన్నాడు తమకు వచ్చినట్లుగా తను ఇచ్చినటు సమస్తమును ఆయన చేయుస్తున్నాడు సమస్తం ఆయన వల్ల చేయుతున్నాడు అసలు అది ఆయన వల్ల కలిగి కనుక సమస్తం ఆయన చేతున్నాడు ఇక్కడ చూద్దాం వారి విగ్రహంలో వెండివి చూడండి ఈ లోకంలో చేసిన వాడు ఏమిట ఎండివి బంగారవి ఎండితో చేసినట్ట విగ్రహములు బంగారతో చేసినట్ట అన్ని మనుషుల చేతి అది మనుషుల చేతుల వాటికి నోరుడి పల్కము చూడండి వాళ్ళ నోరు చేసేవాడు ఏం చేస్తారంట విగ్రహం చేసినప్పుడు మనం చూస్తాం అభరాం ఏంటి ఒక విగ్రహం చర్చిపోవాలి కదా అబ్రామ్ కు కనివిని ఎరిగి అబ్రామ్ ను బయటికి రాన్నాడు మనం చూస్తాం ఆయన సురం ఎదికొని ఏం చేసిన బయటికి వచ్చినాడు మేము చేస్తూ ఇక్కడ చూస్తే ఏమంటు ఇక్కడ ఎండి బంగారం వాళ్ళ చేతి పని పనులుండవు అది కళ్ళుని చూడవు చెవులు వినవు ఆ చెవు చేసేవాడు మేము చేస్తున్న పని వాడు చెవు చేస్తారంట దాన్ని ముక్కులు వాసన చూడవు ఓ ముక్కు ఉండి వాసన చూడవు చేతులు ముట్టు ఓ చేతులు ముట్టవు దాని పాదలుండి నడవు అది గొంతుతో మాట్లాడవు వాటి చేయవాడు వాటి నమ్మక నుంచి వారు అనని ఇక్కడ చూస్తే వాడు ఏమున్నారు ఇక్కడ చూస్తే ఈ విగ్రహం లెక్క ఉన్నాడంట వాళ్ళు ఏమున్నారు భూగవాడంట గుడ్డి వాడు అంట వాటి ఏమున్నారు అని ఇక్కడ దావిస్తున్నాడు ఇక్కడ ఏమంటాడు వాటేమంటారు వాళ్ళు అంటే చూస్తే ఏ విగ్రహం నువ్వు చేసుకోకూడదు నిర్మాకాండం చెప్పిండ్రు ఏ విగ్రహం ఉన్నదనుకో నువ్వు రెండు తలుపులు కలిగి జీవిస్తాను ఇక్కడ వాక్యం చదివిస్తుంది ఏసుప్రభు ఆత్మస్వరూప కనుక ఆత్మతో సత్వంతో ఆరాయించాలని కొన్ని దిల్లని మనం కనుక దానికి మన చేసే ఏం చేస్తాడు మొక్కు ఉంటారు అన్ని ఉంటారు కానీ చూస్తాం మనం చూడగలమా నేను హిందూ నుంచి రక్షణ పొందిన వ్యక్తి మేము చూడగలం కొన్ని ఉండే కొన్ని వచ్చినాకే పేరులో నాకు కొన్ని శతాయి దేవుడు నాకు చూస్తున్నాను కానీ ఏమంటారు ఇక్కడ చూసా ఇజ్రాయల్ ద్వారా ఇక్కడ ఇజ్రాయల్ ద్వారా యహోన్ నమ్ముకోండి అయితే ఇజ్రాయల్ ఏం చేసిండు యహోన్ నమ్ముకుంటే విగ్రహం మీద ఆధారం ఉన్నారు వాళ్ళు ఇజ్రాయేల్ ద్వారా యహోన్ నమ్ముకోండి ఆయన వారికి సహాయము అలా ఆయన నమ్ముకుండా అయిన సహాయము వారికి వాడికి చేయడము వంశస్తున్నారా ఆంశుల అలా వంశులారా అంటే మళ్ళీ లేబర్ చూస్తారు కదా యోహోని నమ్ముకోండి ఆయన వారికి సహాయం గారికి సహాయము వారికి వాళ్ళకి చేయడము భయక్ చూడండి ఇక్కడ చూస్తే ఇక్కడ ఏసు ప్రభు కొంచెం బి మన పావులు భక్తులు కొనని కొంచెం ముద్ద ఏం చేస్తున్నంట అంతా ఏం చేస్తుందా కొంచెము ఉంటే పిండి అంతా ఏం చేస్తుందా ముద్ద చేస్తుంది మనం చూస్తాం అంటే మనం చూస్తాం అక్కడ కొనని తీరం పావులు భక్తులు చెప్తాడు ఇక్కడ చూస్తే ఇసీ జగా మనం చెప్పాలా మనం ఇంత ముందు చూసాం మనం వాక్యం అల్లలిగా పౌలు ఏం చేస్తాం అక్కడ ఎక్కడ చూస్తాం మనం పౌలు మనం అపస్తకరం సెవెంటీన్ లా చెప్తాం పౌలు నీ ఆత్మ గుర్తుపడుతుందా పౌలు ఆత్మ గుర్తుపడుతుంది విగ్రహంతో ఉండి ఈ కాలం అంతా విగ్రహంతో ఉండి కనుక పౌలు ఇక్కడ ఇక్కడ చూసాం సెవెంటీన్ చూస్తాం మనం సిక్స్టీన్ సెవెంటీన్ కనిపెట్టుకొని ఉండగా ఏదో వాళ్ళు కనిపెట్టుతుండగా ఆ పట్టణము నా పట్టణము విగ్రహములతో నిండి ఉండు విగ్రహంతో నిండు చూసినందు అతని ఆత్మ పరితాపం పట్టలేకపోయాడు అతని ఆత్మ ప్రధానం పసిపోకపోయింది అది చూడండి ఈ రోజు ఏం చేస్తు ఈ రోజు చూస్తున్నాడు కదా ఏ రూపం చేసుకొని రూపం చేసుకొని ఏం చేస్తున్నారు వాళ్ళు ఇది చేస్తుంది ఏ రూపంలో దేవుడు వాక్యంలో ఉంటాడు ఆయన ఆత్మలో సరుపి ఉన్నారు కనుక ఈ ప్రభు మన సేవలు చెప్పినారు సమరిస్తూ చెప్పినారు మీ తెలియదాన్ని ఆరాధిస్తున్నారు మేము తెలిసిని ఆరాధిస్తున్నారు కానీ ఇట్లా చెప్పగలవాను ఏమంటున్నాయి ఇంక ఆ పౌలు ఏమంటున్నారు కదా కాబట్టి సమాజం అందరంలలో యూదులతోనూ యూదులతోనూ అక్కడ వారితో కొందరు అక్కడ భక్తి పర్వాలి ఉన్నారంట అక్కడ సేవలో ప్రతిదినము ప్రతి దినము సంత తను సంత వీధులు కలుసుకోని వారితో కలుసుకునే వారితో కలిసి వచ్చాను అలా ఇక్కడ చూస్తే మనం అలా ఈ లోకం చూస్తే చూస్తే మనం ఇది మనం ఏం ఆ విగ్రహాలు ఇది ఉండకూడదు దేవుడు వాక్యం మనం మన పరీక్షల పావులు అయితే చెప్తారో ఇక్కడ ఇంకేమంటారు పావులు వస్తున్నా ఏపీ కురియలలో స్థోహికులలో ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. జ్ఞానులు ఈ లోకం జ్ఞానులు ఏమాయను కొందరు వదరబోతు చెప్పునది ఏమిటని చెప్పుకోనది కొందరు వదరబోతు చెప్తే ఏం కొనుగని పౌరుకు తీరువాలు చేస్తున్నాడు అతడు ఏసుని గురించి పునరుద్ధానము గురించి ప్రకటించను కనుక ప్రకటించు కనుక మరి కొందరు కొందరు మీరు అన్ని దేవతలను ప్రచురించు చున్నాడని చెప్పు కొందరు వేరే అర్థం చేసుకుని అందే జరుగు పరిశిస్తున్నాను అనుకున్న కనుక అంతట వారు అతని వెంట పెట్టుకొని కంట పెట్టి పట్టుకుని అను అను సభ యుద్ధకు తీసుకొని పోయి పోయి మేము చేస్తున్న ఈ నూతన బోధ ఎట్టిదని ఎట్టిదో మేము తెలుసుకొనవచ్చా అలా వాళ్ళ చదివితే వాళ్ళ ఉద్యోగంలో దేవుని వాక్యం జరిగిందని ఈ నూతన బోధ తెలుసుకొని మేము చదవచ్చా కొన్ని క్రొత్త సంగతులు మా చెవులకు విని ఇంతవరకు వినైంది మేము కొత్త మా చెవుకి వినబడుతుందే ీటి భావం ఏమో మేము తెలుసుకొని చెప్పి చెప్పేది హలో ఇక చూడండి ఇట్లా చెప్తే నువ్వు తప్పకుండా వాళ్ళు వింటారు ఎప్పుడు నువ్వు ఆత్మసత్వంతో దేవుని వాక్యంతో నిండిబడి చెప్తుండే వాళ్ళు ఎక్ వ్యక్తి అని వాళ్ళు చెప్తే వినాలా అప్పుడు మన పక్షంగా అయితే ఇక్కడ ఏమో ఇక్కడ ఇంకా చూసాం మనం ఇక్కడ ఇరిమే బి చెప్తాడు చూద్దాం మనం ఇర్మ్యా గంధం ఇర్మ్యా గంధం చెప్తాడు ఇర్మ్యా టెన్ చాప్టర్ చదువుని ఇజ్రేల్ ఇజ్రాయేల్ వంశస్తున్నారా ఇక్కడ ఉంటే ఇజ్రేల్ వంశున్నారా యహో మిమ్మల్ని గురించి సెలవించిన మాట వినుడి హలో ఇక ఇజ్రాయేల్ మీ గురించి యహో ఈరోజు సెలవించిన మాట విన్నడి హోవ సెలవిచ్చుచున్నది ఏమనగా యుహోవ అన్ని జనముల ఆచారములను అన్ని జన ఆచారాలను అభ్యసించి అభ్యసించి అభ్యసింపకుడి అభ్యసింపుడి ఆకాశమందు ఆకాశం మందు అగుపడు చిహ్నములకు ఆకాశం చిహ్నములకు మీకు భయపడకండి జనములు భయపడకుడు అయితే మీరు వాటికి భయపడ జనముల ఆచారములు వ్యర్థములు జనముల ఆచారములు విడదమంట ఈ యొక్క అది మేలు చేయరంట అది విడదమని చెప్తుండ ఇక్కడ ఇన్మ అడవిలో చెట్టు నరుకునట్లు అడవిలో చెట్టు నటుకున్నట్లు అది నరకబడు నరకబడును అది పనివాడు గొడ్డెలతో చేసిన పని అది పనివాడు ఏం చేసా గొడ్డెలు చేసే పని అది కనుక వెండి బంగారంల చేత వెండి బంగారం చేత పనివారు దాన్ని అలంకరించుదరు చూడండి ఇక్కడ ఇరుమి పదే పదే చెప్తుంది ఎందుకు క్రైస్తుల సంఘంలో ఇది కనబడతారు ఎవరు ఎందుకు ఏ రూపం చేసుకుంది ఈ రూపం చేస్తే వాక్యం పెడతారు కనుక ఆ వాళ్ళ ఏం చేస్తున్నాడు సగం సత్యం సగం అర్థంలో ఇక్కడ ఇరిమే చెప్పినాడు ఇక్కడ పౌరులకు చెప్పిన ఈ ఈ సమయంలో మనం అపస్వ మనం చెప్పాలా అది నిర్జీవం దాని జీవం లేదు ఆ మనిషి చేతి పని అది చేసినప్పుడు ఏం చేస్తున్నావు పాపంలో ఉండేవాడు పాపంలో జీవిస్తున్నావు పాపం పద్యాగంలో ఆద్యాగం ఒక్కవి పాపం చేసు పాపం ఏదో రూపం చేసుకొని నువ్వు ఏ శుభ్రం అని అది ఒక నీ యొక్క నీ యొక్క బొమ్మ పెట్టుకొని ఫోటో పెట్టుకొని చేస్తే అది ఏ శుభ్రం మెచ్చుకుంటాడా మెచ్చుకోవడది వాక్యం ఉండడం ఆయన ఆద్యందు వాక్యం వాక్యమే దేవుడు ఆ వాక్యమే పూలకు శరీరదారు ఉండేది కనుక ఎన్నో సారా మన పరిశుధాత్మ దేవుడు ప్రవృత ధర తన పియకుమారి చెప్పిన ఇప్పుడు మన ధర చెప్తున్నాడు చెప్పాలా కనుక ఏదో చెప్పాలా అవి హిందు హిందూ సేవలు ఒక చెప్తారు అందరూ ఒకటే చెప్తారు వాళ్ళు మీరు మీ యేసుప్రభం వందుతున్నారు మేము మీ ఏ స్వరూపం అవుతున్నాం అందరూ కాదు ఏసు ప్రభు ఒకటే దేవుడు కనుక అందరు దేవుడు కాదు కనుక ఏసుప్రభు ఒకటే దేవుడు అని నేను ఎన్నో సార్ సేవలో చెప్పినా నేను ఏసుప్రభు దేవుడు ఆయన ఆత్మస్వర్ దేవుడు మాట్లాడితే పిలిచే వచ్చే దేవుడు పలికే దేవుడు ఆయన జూడన ఆయన దయించే అగ్ని ఆయన ఆయన కనుక ఇక్కడ చూస్తా మనం చూస్తాం మెనిషడు మనం మనకి దేవుడు చెప్పింది సత్యాన్ని ప్రకటించాను మనకి ఏమంటారు ఇక్కడ ఇనిమిదే బంగారం చేత పని వారు దాన్ని దీవుడు అని అక్కడ చూస్తే దావి దగ్గర చెప్పినప్పుడు ఇక్కడ మనం చూస్తే మనం ఇక్కడ ఇనిమీద అది ఎన్ని బంగారం చేత పని అది కథలకై ఇక్కడ మీ కథలకు ఉండును మేకులు పెట్టి మేకును పట్టిల సుత్తలతో దిగగొట్టి సుత్ల దిగగొట్టి దాన్ని నిలుపుదురు దాని నిలుపుదురు అవి తాటి చెట్టు వల్లే తాటి పట్టు చిన్నగా ఉన్నాను దాని మోటమై మోయవలసి ఏం చేస్తే ఒక ధర నిలబెడతారంట దాన్ని మోసపడుతు కానీ ఏసు ప్రభు కర్మదేశ్వర చేస్తున్నాను నీ జన్మ కర్మ పాపం ఆయన మోసినడు నువ్వు చేసిన తిరుగుబాటుకు నేను చేసిన తిరుగుబాటుకి లోకం చేసిన తిరుగుబాటుకు ఆయన ఏం చేసినాడు ఏమైనా సిల్వలో ఏమైనా మన పాపం శాపం లోపలికి ఆయన ఏం చేసి మూడు గంటలు తీసి ఇప్పుడు ఆత్మస్వర్పిగా ఉన్నాడు వాక్య రూపంగా ఉన్నాడు ఆయన కనుక ఏమంటున్నాడు వాటికి భయపడకూడదు అది ఏ హాని చేయలేదు అది చెప్పండి మీరు చేయవాలి వాళ్ళు కాదు ఇంకా ఏమంటున్నాడే చూడండి యహోవా నిన్ను పోలిన వాళ్ళు ఎవడు ఇది ఎందుకు కనిపిస్తలేరు పెద్ద పాస్తులు కనిపిస్తలేరు ఎందుకు కనుక వాళ్ళు ఇంకా వాళ్ళ ముసుగులో ఉన్నారు వారు ఇంకా హక్కు మీద ఎహువా నిన్ను పోనినవాడు ఎవరు నీకు సాటిగా ఎవరున్నారా ఇవ్వలరు అలా లివిన్ గాడ్ డైన్ంచి అగ్ని అయినా ఆయన ఒక మాట అసలు భూమి కగ్గిపోతాయి మాట చెప్తే ఏం చూస్తాం మనం తుఫాన్లు వేస్తుంది అగ్గిలు వేస్తుంది అంత పవర్ఫుల్ గాడ్ అయినా కానీ ఎక్కడ చూపిస్తున్నా అక్కడ చూపిస్తున్నారు కనుక ఇంతకు ముందు చెప్పిన కదా ప్రస్తుతం ఇందులో క్రైకలు ఉంది పెట్టుకుంది హిందూస్ వాళ్ళ పాస్ చెప్తే అప్పుడు చేసింది కనుక మనం ఈ సత్యాన్ని ప్రకటించారా అన్ని క్లీన్ చేయాలా ఈ పాపంని నువ్వు మహాత్యం గలవాడు నీ సౌరము బట్టి నీ సౌర్యను బట్టి నీ నామం గణగా ఆయన చూడండి అలా ఇరుమే చెప్తుండ్రు ఇక్కడ నీ నామం గనది నీకే గంతా మేమ మాకు కాదు దేవా మాకు కదా నీకే మేమా గన దేవునికి మేమ పోవాలా కనుక ఆయన చూసి సైతాం వాళ్ళు దొంగిలిస్తున్నారు ముందేనే ఆది నుంచి దొంగిలిస్తున్న వాడు ఆదమో వాటి పరిశుద్ధి దొంగిస్తున్నాడు వాడు నరదేవుడు ఇప్పుడు మీకు దొంగిలిస్తున్న మీదేం కాదు ఈశ్వర వాక్యం పెట్టండి ఒక రూపం చేసుకుని నన్ను పక్క పెట్టండి వాడు దానిలో వచ్చిస్తూ ఉంటాడు నాకు తెచ్చింది ఒక మీరస్తే చెప్పింది వాడికి తంత్రమే ఉంటది అని నాకు నేర్పించింది ఆమె పెద్ద పాస్తవంగా ఉండే మిమ్మల్ని సేవ చేస్తుండే ఆమె అనేది చెప్తుంది అది అప్రీత దయ్యాలు ఎక్కడుంటాయంటే ఎక్కువ ఎక్కువ ఈ బాత్రూమ్ ఊత్రూమ్ అక్కడ గెలిగలు జగా ఉంటాయని చెప్పింది నాకు అన్ని అనుగ్రహాలు నేర్పించింది ఎప్పుడుంటే సాక్ష్యంగా పట్టుకుంటాను అది కానీ ఎప్పుడు ఏమంటున్నా జనములకు రాజా జమ్ములకు రాజా నీకు భయపడిన వాడెవడు నీకు భయపడిన వాడు ఎవరు జనముల జ్ఞానులందరిలోనూ జనము జ్ఞానం అందరిలో వారి రాజ్యములన్నిటిలోనూ వారి రాజ్య తండ్రిలో నీ వంటి వాడెవడును నీ వంటి వాడు ఎవరు లేరు అలా నీకు సాటి ఎవరు లేరు కనుక కనుక నరులు నీకు భయపడుట నైరుగుణ్యము నైకు నరులు నీకు భయపడట అనుగుణ్యం కనుక మంకెలు జనులు కేవలం పసిపాయలు అలలియ బొమ్మకు మొక్కే వాళ్ళు పసిపాయలు అనలియ వాటి వారు ఏమంటాడు అక్కడ ఇనిమ పసిపాయలు అవివేకులు అవివేకులు అలలియ బొమ్మలు వచ్చిన పూజ వాహనం వ్యర్థం ఇక్కడ ఇక్కడ ఇనిమ చెప్తున్నాడు అలలి బొమ్మలు వచ్చిన వాహనం చివని మొక్కదు మనిషిని ఇక్కడ చూస్తాం అంత కరెక్ట్ మనం ఉండాలి ఎంతో చూస్తే మనం చూస్తాం ఏమంటాడు ఇక్కడ దావి తీసం ఫిఫ్టీ వన్ దావిత్ మన చెప్తాడు ఇక్కడ దావిత్వి చెప్తాడు నువ్వు నువ్వు పౌరులకే ఏసు ప్రపక్షంగా ఉండే నువ్వు చెప్పగలవు నువ్వే నువ్వు పెట్టుకుంటే నువ్వు చెప్పలేవు నువ్వు పెడుతున్నా అని వాళ్ళని చెప్తారు వాళ్ళ అవకాశం ఇయ్యదు ఇంకేమంటారు దావి తీసం ఫిఫ్టీ వన్ ఏమంటారు దావి ఇక్కడ దేవాన్ని కృప చెప్పారు దావిత్న పాపంలో పడద తన ఆనందం కోలే కోలిపోయినా కదా దావి ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ తన ఆనంద రక్షణ ఆనందం పూర్తిగా కోలిపోయినా కాక దావిత్ ప్రార్థన చేస్తున్నాడు దేవాన్ని కృపించము చె నీ వాక్య బావుల చేత నా చూడండి పరిశుధాత్మ ఎప్పుడు ఉంటారో వాక్యం ఎప్పుడు నీకు పాపం మీద గుర్తుపట్టగలవు పరిశుధాత్మ వాక్యం లేకుండా నువ్వు పాపం గుర్తుపట్టలేవు పరిశుధాత్మ ఉండాలా వాక్యం ఉండాలా ఈ రెండు ఉంటే నువ్వు గుర్తుపట్టగలవు నా దోషం పో దోషం పోయినట్టు నన్ను బాగుగా కడుగు చూడండి ఏమంటాడు అసలు ఏం చేస్తున్నావు ఎగ్జామ్ ప్రార్థం దోషం పోయినట్టు బాగా నన్ను కడుగముదేవా నా పాపం పోపం పోనట్టు మన మన మన ప్రభు పరిశుద్ధం కనుక మనం పరిశుద్ధం ఉండాలా ఎప్పుడు పరిశుధానం నీకు అతిక్రం ఏముందో తెలిసే ఉంటది వాక్యం ఎప్పుడు చెబుతాడు ఏ పాపం ఉంది నువ్వు అబద్ధం చెప్తున్నావు వాక్యం చెప్తుంటే దేవుడినితో మాట్లాడుతున్నాం మన వాక్యం తరలించడం చేస్తున్నావు విధా విధిగా చెప్తానే ఉంటాం పోము భర్తం ఇంకేంది ఒకళ్ళు ప్రే ప్రేమించం లోబడ మనం వాక్యం చెప్తుంటే ఆ వాక్యం నీకు నాకు అది వాక్యం వాక్యం చెప్తున్నప్పుడు దేవుడు గ్రహించాలా వాక్యం నాతో మాట్లాడలేదు తప్పు ఉండి సరి తీసుకోవాలా మనం ఈ వాక్యం రెండు మీద ఇది ఈ వాక్యం నీకు నాకు ఎందరికీ ఈ వాక్యం మాట్లాడతాడు అయితే ఏమంటాడు ఇక్కడ నా పాపప్పుడు ఎప్పుడు దేవుని ఆత్మ పాపం వల్ల కనబడుతుంది ఏ పాపం మనకు ప్రతి పాపం వల్ల కనబడుతుంది నా పాపం నేను ఎట్లట నాది కేవలం నీకు కేవలం నేను విలువ నీకు కేవలం విరోధంగా పాపం చేసి అలా నీ ఒప్పు ఇచ్చిన వాడు వరదిలు ఉన్నది ఒప్పుకొని ఇచ్చి పెట్టిన వాడు వరదిలుతాడైనా నీకే కేదంగా విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను ఎదుట నీ తీసి ఎదుట నేను చేసి ఉన్నాడా నువ్వు ఆగ్ఞినప్పుడు నీతి మంతుడవుగా నువ్వు కాపాడవు నువ్వు ఆగ్ అప్పుడు ఇచ్చినప్పుడు నీతిమంతు కాదు ఆయన రెండు రాకల తిరగ తిక్కదు అప్పుడు ఆయన తీర్పు తీసినప్పుడు కర్రడు అప్పుడు ఏం చెప్పదు నిర్భోలో కలవలు ఏ పాపం కలవలు ఆయన రెండు రాకల ఇంత పాపం ఉండదు మనలో మోసే ఏం చేసినా అగ్ని కదా మోసే ఆ కర్ర బెడ్డు పంటే కర్రని ఏం చేసినా మేమి అలా నేను మోసేను పక్కకు జరిగిపో ఈ దుస్థాంతంగా బుద్ధి చేస్తాం బుద్ధి పడక రాయబడింది బైబుల్ చూపులకు మనకు రాయబడి ఉన్నది ఇంత జాగ్రత్తలో మనం కొన్ని రికార్డింగ్ ఉంటారు పైన చూస్తే ఈశ్వరు బొమ్మ ఉంటది వాళ్ళ దాని చేస్తే ఆత్మ సత్వంతో మీరు ఆరాధించాలా వాళ్ళు ఎక్కడ మోసపోతుంది వాళ్ళు కరెక్ట్ నాకు దేవుడు చూపిస్తాడు జుడు ఈ జుడు అంటాడు కనుక ఏమంటాడు నీలో పరిశుద్ధాత్మ ఉంటే ప్రతి పాపం నువ్వు వాక్యం చవితే ధ్యానం చేస్తే నీకు పాపం ప్రతి ఒక్క గుర్తుపడుతుంది నువ్వు ఒంటేనే ఉన్న పాపం గుర్తుపడితే గదిస్తుంది లేనప్పుడు గద్దీస్తుంది మా ఇల్లు కడితే ఎన్నో గొడవలు అయినాయి ఎన్నో గొడవ ఎంతో కోపం వస్తుంది కోపం వస్తే దేవుడు నాకు రోమా అధ్యాయంలో దాని ప్రేర్పణ ఇచ్చింది నాకు ఏమంటే పగకు ఆయన చోటీ ఏంటి రోమాధ్యాయం ఎంత ఉంటుంది అక్కడ చూడు రోమాధ్యాయం ఒకసారి చూడు రోమ పన్నెండు నైన్టీన్ ఎయిటీన్ లో ఉంటుంది చూడు పన్నెండు స్త్రీలారా మీకు మీరే పగ తీర్చుకోనాక ఇక్కడ కూడా స్త్రీవులారా మీకే మీకు పగ తీర్చుకుంటా దేవుని ఉగ్రతకు చోటిగా నా పని ఈ ఇల్లు కర్తములు భయంకర శోధనలు వచ్చినాయి భయంకర శోదాలు జ్వరంతో పడ్డా ఎంతో అంద సైతాన్ని అందరికీ లేపినాడంతా ఇక్కడ నన్ను ఉండకుండా భయంకర శోధం తెచ్చినాడు మా మా సిస్టర్ భార్యలోవి తెచ్చిన అట్లా తెచ్చినాడు కానీ అంచుకొని మేము ప్రాంతం వరకు చేయించాడు భయంకర తెచ్చినాడు వీళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు భయంకర శోధం వచ్చినాడు అప్పుడు దేవుని వాక్యం ప్రేమలతో మాట్లాడుతుంది ఇది నువ్వు మౌనం ఉండు కనుక మీకే మీకే పగ తీసుకోకండి దేవుని పగ చోడియండి మీరు అలా పగ వెళ్తుంది మీరు సైతం నేను నేను వాళ్ళకు ప్రతిఫలం ఇచ్చాను అని ప్రభు చెప్పు ప్రభు చెప్తున్నాను పౌలు చెప్తున్నాడు ఇక్కడ ప్రభు పౌలు ధర ప్రభు చెప్తున్నాడు రాయబడి అక్కడ కనుక ఏమంటాడు కదా దావి తీరుతున్నాను మన ఫిఫ్టీ ఉన్నా అక్కడ ఏమంటారు ఈ వాక్యం చూస్తే దావితంటుడు నేను నేను కరెక్ట్ ఉంటే మేము ఇస్తాను చెప్పగలను ఇక దావి తీ అదే చెప్తాడు ఇక్కడ మనం తీసా సెవెన్ నేను పవిత్రడు నాగున్నట్లు నేను పవిత్ర ఇప్పో నా పాపం పరిహరి పరిహింపించను హిమముఖ అంటే నాకు తెలగు ఉంచుము కడుగుమువా ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపు ఎప్పుడు మన పాపం చేస్తే ఉత్సాహం వెళ్ళిపోతుంది రక్షణ మనకి ఏమవుతుంది వెళ్ళిపోతుంది మళ్ళా ఉత్సాహం నన్ను ఇనిపించేసుకోమని చెప్తున్నాం దేవుని మనవి చేస్తుంది ఇక్కడ అప్పుడు నేను విరిచిన ఎముకలు నువ్వు ఇరిచిన వెలుగము నేను నా పాపములకు విముకడవు కమ్ము నా పాపకు ఇమ్మడుకలకు అమ్ముకము దోషములన్నిటిని తుడిచింది నా దోషముని తూర్చేము ృదయం కలగజేయం మరి నా ఉదయం శుద్ధ గెలిచే కలగజేయము నా అంతరంగంలో నా అంతరంగంలో సత్యంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము అయితే మళ్ళా రక్షణానం కలిగించి మళ్ళీ దావి ప్రార్థన చేస్తుంది ఇక్కడ అంకేమంటాం ఇక్కడ నీ సన్నిధుల నుండి నన్ను తోసియకుము పరిశుద్ధాత్మ తీసేయకు ఎప్పుడు మన పాపం చేస్తూ ఉంటే రకరకాల పోతేనే పరిశుద్ధాత్మ దేవుడు మన నుంచి దూరం అయిపోతాడు మళ్ళా నీ రక్షణానంద పుట్టించము కలగజేసి నాకు సమ్మతంగా మనసు కలిగజేసి దూర దూర పరిచయం ఇప్పుడు ఉన్నది ఇక్కడ వాక్యం ఉంది అప్పుడు మన నేను అతిక్రమం చేయవారికి అంటే పాపం చేయవారికి నీ త్రోవలను బోధించద నీ త్రోవలో బోధించను అలా మనమే పెట్టుకుంటే మీరు పెట్టుకుని కదా ఇది పెట్టుకుని కదా అంటారు మనం పెట్టుకుంటారా ఎగ్జాంపుల్ ఉండాలా మనం ప్రభుపక్షంగా ఎగ్జాంపుల్ ఉండాలా కొనసీ సంఘంలో ఏమంటాడు మీరు బేరేలకు వారి విశ్వాసం ఏం సంబంధం మీరు బయట వెళ్ళిపోండి మీరు సపరేట్ గా ఉంటారంటాడు కొనంతే అంత సంఘంలో ఏమంటాడు మీరు బయట బయటికి వెళ్ళిపోండి బేరేలకు విగ్రహంకు దేవుని ఆనేత అవిశ్వాసితో అవిశ్వాస పొద్దు ఏమన్ను బెరియలతో మన దేవుని ఆనేత ఏం పొద్దు అక్కడ చెప్తాడు వాక్యంలో మీరు సపరేట్గా వెళ్ళి ప్రభు చెప్తున్నాడు నా బిడ్డని చెప్పుకుంటాను మేము ప్రభుత్వం నెరపిస్తా అంటాడు అయితే ఇక్కడ ఏమంటాడు అక్తిగం చేసే వరకు నేను నేను అప్పుడు చెప్పదు అప్పుడు అతిక్రమం చేయవారికి నీ త్రోగులను బోధించే బోధించాను పాపులు నీ తట్టు తిరుగుతారు ఇక్కడ చూసి అతిక్రమాలకు ఒక గుంపు ఇంకా సెకండ్ చూసి పాపులకు నీ దగ్గర తిప్పదని నేను అని ఇక్కడ దేవా నా రక్షణ కర్త దేవా దేవా రక్షణ కర్త దేవా రక్తపరాధము నుండి రక్తం నుండి నన్ను విడిపింపు చూడని రక్త అపరాధం నుండి అంటే పాపం రక్తం అపరాధం అంటే పాపం నన్ను దాన్ని విడిపించిన నింటారుస్తున్న దాన్ని విడిపించుదేవా అని చెప్తున్నాడు కదా విధానం అప్పుడు నా నాలుక నీ నీతిని ఉత్సాహగానం చేయను ఉత్సాహగానం చేయను అడలు చెప్తే ఇక్కడ చూస్తే మనలో ఒక్క పాపం ఉండదు మన మచ్చి ఉండదు అంతగా పరిశుద్ధుంటే దేవుడిని తా లెక్కని అబ్దుకం చేస్తాం సైతాన్ రాజ్యం గడగడం అవుతుంది చూస్తాం అప్పసులు ఎక్కడ ఫిలిప్ ఎక్కడ పోయినా పట్టణంలో సైతాన్ పెరిగిపోయి అక్కడ ప్రకటించే రాజ్య స్వాత ఆ పట్టణ ఉన్న దయ్యాలు మనసులో పారిపోయినాయి ఎప్పుడు మనం దేవుని ప్రశు వాక్యం ప్రకటించే దయ్యాలు గడగ ఉంటాయి అది నువ్వు చూస్తే గడగడం అది అయితే ఇక్కడ చూస్తే ఏ నరుని మోఖం మనం చూసి భయపడాలి అయితే ఏమంటాడు కదా ఇంకా ఇంకా ప్రభుత్తిని ప్రచురపరిచిన నీ స్థుతిని ప్రచినట్టు నా పెలున్న తెరు నా పెదున తెరు ఇప్పుడు నువ్వు బలిని కోరువాడు కావు నువ్వు బలిని కోరువాడు కావు కోరినడ నీకు అర్పించదును అర్పించదును దహన బలి నీకు ఇష్టమైనది కాదు విరిగిన మనసే విరిగిన మనసే దేవునికి ఇష్టమైన విరిగిన అలిగిన హృదయమను నీవు ఆ లక్షణం వెంటనే నీ ఉత్తరం ఇస్తావు ఇక్కడ వాక్యం చేస్తుంది అయితే ఇక్కడ ప్రకటన మీ రాయబడింది చూద్దాం ప్రకటన రాయబడింది ఇక్కడ చూద్దాం ప్రకటన రాయ చూద్దాం మనం రెవల్యూషన్ చాప్టర్ ట్వంటీ టూ ఎయిట్ ఎయిట్ రాజు మరియు స్ఫుట్టికము వల్లే యుహాను యుహోను నేను ఈ సంగతులను విని వాడను ఈ యుహోన్ ఒక దూత వచ్చి చూపుతున్నట్ట ఈ దూతవి యొక్క పనిచేరు యుహోన్ నేను ఇనవాడు నేను చూచివాడను చూచివాడను చూపించిన నాకు చూచిన వాడను నేను విని చూసినప్పుడు నేను విని చూపించినప్పుడు చూపుచున్నా చూపించిన దూత పాదముట దూత పాదనం నమస్కారం చేయుట సాగిన పడి చూడండి అలా అంతా చూపించినాక ఏం చేస్తున్నాడు యోన్ భక్తుడు అంతా చూపించి అన్ని చేసినాక వెంటనే ఏం చేస్తున్నాడు ఆ దూత కాలుము గారు సాయిలో వద్దు సుమి వద్దు సుమి నీతోను ప్రవక్తలైన నీ సహోదర నీతోను నూటితో నీతోను ఈ ప్రవర్తన నీ సోదరుతోను ఈ గ్రంథం వాక్యములను ఈ గ్రంథమైన వాక్యమును ఈ వాక్యం ప్రవర్తన మన గ్రంథమైన గైకోన వారిను సహదాసుడు నేను ఒక దాసును అని దూత చెప్తే మనం మన కాలం చెప్పు అనేకులకు చెప్పినప్పుడు లేకుంటే ఏం చేస్తున్నా కూడా పరిశీలన ఉంటుంది అక్కడికి ఈ దూత ధరను తెలుసుకోండి అక్కడ మీ మనకు పరిచయం ఉంటది అక్కడ మేము పరిచయం ఒక బ్రదర్ ఉన్నాడు వాళ్ళ ఇంట్లో పెట్టి మీరు వేరే చేసుకుపోతారు వాళ్ళ ఇంట్లో పెట్టినాక ఒక ఆయన కళ వచ్చింది ఇంతకుముందు మేము చెప్పిన ఆయన కళ వచ్చినాక ఘట సర్పం పెద్ద ఘట పట్టి పూర్తిగా ప్రాణం పోలేక చేస్తున్నట పూర్తిగా చుట్టేసింది ఘట సర్పం పూర్తిగా చూస్తున్నప్పుడు ఇట్లా తడుమ నాడుతున్నాడు ఒక వ్యక్తి వచ్చినట కళల కళలు ఆ ఘట సర్పుని ఇచ్చి తీసి ఇట్లా పారేసినట్ట ఆయన వాళ్ళ ఇంట్లో మీటింగ్ పోతే చెప్తున్నాడు కళ ఇట్లా వచ్చింది బ్రదర్ పెద్ద పాడ పడగే పామునది చుట్టుకుంది ఒక వ్యక్తి వచ్చినాడు ఇట్లా తీసి పడేసినాడు అప్పుడు ఒక వ్యక్తి పోతే పోతే నిలబడి చెప్తున్నాడు నేను ఎవరు ఎరకానా అన్నాడంట ఎరగలేదయ్యా అంటే నేను పేదలు అన్నట్ట వ్యక్తి అంటే అక్కడ బి పరిచయం ఉంటుంది కనుక ఇక్కడ ఏమంటుంది నేను సదదాకుడు నా కాల్ మొక్కద్దు దేవునికే నమస్కారం చేయము ఇంకేమంటాడు మరియు అతడు నాతో ఇలాగు చెప్పేనా నాతో ఇలాగే చెప్పాను నా ఈ గ్రంథం అందున్న ప్రవచన వాక్యం ఈ గ్రంథం ఉన్న వాక్యము ముద్ర వేయవలదు కాలము సమీపమై ఇప్పుడు కాలం సమీపమైంది ఇప్పుడు ఏం ఇంకేముంటే మనం ఏం తెలిసి దేశంలో పాపం ఒప్పుకోవాలా పరిస్థితి ఉండాలా పరిస్థితి జీవించాలా ఈ లోకంలో మనం అన్యాయం చేయడు ఇంకా అన్యాయమే ఈ లోకంలో ఏం జరుగుతున్నాడు ఏం చేయాలి అన్యాయం గుంపులో ఉండిపోతాడు అపవిత్తుడైన వాడు ఇంకా నువ్వు అపవిత్తుడుగానే ఉండని ఇంకా అపరాను ఉండేను అర్చన ఉండేను అని చెప్తున్నా యువాలపై ఇక్కడ ఇంకా నీతి మంతుడుగానే ఉండని నీతి మంత్రుడు పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడ ఉండదు పరిశుద్ధులు పరిశుద్ధిగా ఉండేను ఇదిగో త్వరగా వచ్చి ఇదిగో నేను త్వరగా వస్తున్నాను చెప్పిన మానవాని క్రియలు చెప్పిన ప్రతి వానికి చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా దగ్గర ఉన్నది కళలు ఆ ఏ క్రియలు చేసినో ఆ పది పద జీతం అంటే సాలి జీతం ఆ జీతం ఇక్కడ కనుక ఇక్కడ చూస్తున్నాం జుహోన్హోన్ కాలం ముక్తాన్ని పోతే ఉద్దు సుమి నేను మీ యొక్క సదాసును అని ఇక్కడ అదే ప్రకటన మూడు పది జుడు ను ఎట్లా ఉండాలా ఓపికతో నమ్మకంతో జీవించాలా మూడు పది నువ్వు నా ఓర్పు విషయమైనా ఇప్పుడు ఏమంటా నువ్వు నా ఓర్పు విషయమైనా వాక్యం గైకొంటివి కనుక వాక్యంని గై కొనాలా వాక్యంని గైకొని ఉన్నాక భూనివాసులకు భూనివాసులను భూనివాసులకు ఈ లోకంది మీదికి రాబోయే రాబోయే శోధ కాలంలో నేను కాపాడేది కాపాడేది నువ్వు అసలు ఎప్పుడు నువ్వు వాక్యం లేకపోతే దేవుని వాక్యంలో ఉంటే నిన్ను కాపాడుతాను వాగ్దం చేస్తుంది దేవుడు భూమి వారికి శోధనలు వస్తాయి రకరకాల శోధన చూస్తాం మనం భయంకర్ తెగులుగులు వస్తున్నాయి ఈ లోకంలో కాపాడుతాన్ని వాగ్నం చేస్తున్నాం నేను త్వరగా వచ్చిస్తున్నాను ఎవ్వరు నీ కిరీటంలో అపహరించే కలిగిన దాన్ని నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోము అలా నీ కలిగిన దాన్ని రక్షణ గట్టి పట్టుకోవాలి గట్టి పట్టుకోవాలా ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు నీ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోమని చెప్తున్నాడు కనుక మనం ఇసేకి వాక్యాలు అపోస బోధలు అతి ఏం చేసిండు వాళ్ళు అందరు సరస్వతం నడిపించిండ్రు వాళ్ళకు వృద్ధానం కూడా ప్రకటించిండ్రు మనబీ ఆ బోధర్ఫల ఏ విగ్రహం ఎక్కడ ఉండగానే వాళ్ళకి చెప్పాలా దేవుడు ఆత్మస్వరూపు వాక్యం కూడా దేనిలో ఉండడైనా ఈ బైబిల్లో ఉండడు అని చెప్పాలా దేవుడు చిన్న వాక్యం దీవించక శోదం విశ్వప్రభ నా దీవానికి చూద్దాం బ్రహ్మ సాగుల గొప్ప ఇంతవరకు మాట్లాడే విశ్వప్రభా మీరు పరిశుద్ధం కలగా మేమీ పరిశుద్ధి ఉండాలా నా దీవానికి శోతం రాజ్యం కూర్చానంటే విశ్వప్రభ మీ పక్షం కూడా ఉండాలా విశ్వప్రభ అప్పుడే కార్యం జరుగుతుంది సుప్రభ ఈ వాక్యం ద్వారా మాట్లాడే యేసుప్రభ నా దేవా గంతా మహిమ నీకే సంపూర్ణ ఇంకా సరస్వతం నడిపించి ఈ వాక్యం వినేవాళ్ళు ప్రభ ప్రతికో పవిత్ర పరిచి వినేవాళ్ళు ప్రభ తన మనవసు పొంది ఆత్మసత్వంతో వచ్చేవారి సాయం చేసి మీరే కార్యం చేస్తా మెయిన్ అమీన్ అట్లే మన ప్రభు ప్రభ ఎల్లప్పుడు సదాకాలం దేవునికి కృప సదాకాలం అనందరితో ఉండవు కాక అమీన్ ప్రైజ్ అందరికీ అందరికీ ప్రైజ్ లాడ్